హరి ఓం గణానామే ఉపమశ్రమస్తమేరాజు బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనశ్వం వన్మోతి సాధనం శ్రీమహాగణాధిపతాశివసరభా శంకరాచార్యమ్యమాన్ అస్మాచార్యపేరు పరంపరా ఓం భద్రం కర్ణే భిష్నుమదేవాద్ర పశ్యేమాక్షత్రుష్నే యషేమదేవారయు స్వస్తిన ఇంద్రో వృద్ధశ్రవా స్వస్తిన పూషా విశ్వేదా స్నస్థాష్టనే స్నో బృహస్ దాతూ శాంతి శాంతి శాంతి సవస్ వినయోషత్య ృతి Prakruti ఏం విద్వాన్ శమం వ్రజేత్ జగత్తు సత్యము అని స్వీకరించినంత వరకు రాగద్వేషాలు తప్ప జగత్ సత్యత్వ భావనలో మనిషి ఉంటూ ఉన్నంత కాలము జగత్తులో ఉండే యథార్థంగా అనిపించడము దాని ఎందు ఈ ద్వంద్వములు కొన్నిటి ఎందు ప్రతికూల భావన కొన్నిటి ఎందు అనుకూల భావన తత్కారణంగా రాగద్వేషాలు ఈ సంసారం తప్పదు జగత్తు ఎందు సత్యత్వ బుద్ధి ఉన్నంత వరకు ఈ సమస్య ఇలాగే ఉంటుంది అప్పుడు వైరాగ్యాన్ని ఎన్ఫోర్స్ చేయాల్సి ఉంటుంది నీవు విరక్తుడువా విరక్తులవై ఉండుము ఆ వైరాగ్యాన్ని పుష్ చేయాలి ఆరంభంలో అలాగే ఉండాలి కానీ ఎప్పుడైతే క్రమంగా జగన్ మిథ్యాత్వము నిశ్చితమవుతుందో బుద్ధి బాగా నిశ్చయం అవుతుందో అది ఎలా నిశ్చయం అవుతుందంటే శ్రవణం మంచిగా శ్రవణం చేయటము మహాత్ముల సంగము సంసారులతోటి సంగము దూరంగా ఉండడము సంసారులతోటి కలిసి వ్యవహరిస్తూ మళ్ళీ జగన్ మిథ్యాత్మ నిశ్చయం ఏం కలగదు జగత్ సత్యంగానే భాసిస్తూ కాబట్టి సంసారులకు దూరంగా పోవడము ఏకాంతంలో ఉంటూ ధ్యానమోది చేస్తూ ఉండడము మహాత్ముల యొక్క బోధనలను అధ్యయనం చేస్తూ మననం చేయడము నిరంతరంగా శ్రవణం చేయడము సరైన శ్రవణం చేయాలి ఏదో ఊక బొక్కినట్టు కాలక్షేపం కాలక్షేపం వల్ల ఏమి ఉపయోగం సో ఇంత పని చేస్తే జగన్ నిశ్చయం కలుగుతుంది అప్పుడు వైరాగ్యము సహజమైపోతుంది అవును కరెక్ట్ కాబట్టి సహజం అయిపోతుంది వారు చెప్పినట్టుగా వైరాగ్యం సహజ స్థితికి చేరుకుంటుంది అది జగత్తు విషయం ఆ తర్వాత దేహం దగ్గరికి వచ్చినట్లయితే సో జగత్తుతో వ్యవహరించేప్పుడు కూడా వినయము ఉన్నది ఎన్ఫోర్స్ చేసిన వినయం అది దానికి నక్క వినయము అంటారు ఎన్ఫోర్స్డ్ వినయం అలాగే ఇప్పుడు బాగుంది అలాగే అతి వినయం ధోత లక్షణం అని అది కూడా వీరు వీరుంటారు అతి వినయాన్ని చూపిస్తున్నాడంటే ఏదో ఉంది సమస్య ఏదో ఏదో ప్రబులిస్తాడనమాట ఆఠాడభూతి ఆషాఢభూతి కథ కథ వినే ఉంటారు వీరు సో ఆ విధంగా అతి వినయం కూడా కాదు సహజమైన వినయం అత్యంత సహజమైన వినయం ఆ ఎలా వస్తుందంటే ఆ సత్వగుణాన్ని బట్టి వస్తుంది సహజంగా మనిషి ముందు ఉంటుంది ఎందుకంటే మనిషి యొక్క ఫోకస్ అర్థకామాల మీద ఉండదు అర్థకామాల మీద ఫోకస్ ఉన్నంత కాలం డిప్లొమాటిక్ బిహేవియర్ డిప్లొమసీ డిప్లొమసీ అంటే ద్విజిత్వత్వము అని అర్థం సంస్కృతంలో రెండు నాలుకల ధోరణి దానికి ఇంగ్లీష్లో డిప్లొమసీ అని అంటారు ఈ రెండు నాలుకల ధోరణి అది ఎక్కడి నుంచి వస్తుందంటే ఈ అర్థకామంలో ఏం ఉండే ఆసక్తిని సో అలా కాకుండా జగన్ మిథ్యాత్మ నిశ్చితమైనప్పుడు రాగద్వేషాలు లేనివడికి లోకంలో వ్యవహరించేప్పుడు అహంకారం ఉండదు కనుక ఈగో చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది కాబట్టి వినయము కూడా సహ సహజ సిద్ధమవుతుంది వినయాన్ని ఎన్ఫోర్స్ చేయనక్కర్లా అది తరువాత విషయం తర్వాత దేహమునందు ఆత్మభావము దేహమే నేను అనే భావన ఉన్నంత నేను ఉడితే రీక్యాప్ ఇస్తున్నాను నిర్ణయం కథ దేహమే నేను అనే అనే ఆత్మ దేహాత్మభ్రాంతి ఉన్నంత వరకు ఇంద్రియముల భోగముల యందు విరక్తి ఉండదు అప్పుడు దమాన్ని మీరు అభ్యాసం చేసి ఎన్ఫోర్స్ చేయాలి దమం ఎన్ఫోర్స్ చేయాలి ఏదో పెట్టుకునే దేవుడి పేరు చెప్పో భక్తితోటో భయంతోటో ఏదో రకంగా ధమాన్ని ఎన్ఫోర్స్ చేస్తే కానీ దమం సిద్ధించాలి కానీ దేహాత్మభావాన్ని కనుక అధిగమించినట్లయితే అలాగే రాగద్వేషాల ప్రసక్తి కూడా ఉంటుంది రాగద్వేషం లేదు ఏమాత్రమో శ్రద్ధ లేకుండా కాబట్టి అతీతమైన స్థితిలో మనిషి ఉన్నప్పుడు దమం కూడా సహజమైపోతుంది దమ ప్రకృతి దాని తత్వా ఆ తర్వాత శమ ప్రాకృత మనస్సు ఇది అతి కఠినమైన విషయం మనస్సు దగ్గర క్లేశం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మనస్సును మీరు నిగ్రహిద్దామంటే అది నిగ్రహించబడదు దాన్ని ధ్యానం చేద్దాము అంటే అది మీరు దేన్ని ధ్యానిద్దామనుకుంటారో దాని మీద నిలబడదు అందుకోసమే నేనేమో గైడెడ్ మెడిటేషన్ రికమెండ్ చేస్తా గైడెడ్ మెడిటేషన్లో మనస్సుని పారిపోకుండా పట్టుకునే ప్రయత్నం తేలికవుతుంది ఎందుకంటే యూ సరెండ ది గైడెన్స్ అండ్ అప్పుడు కూడా మనస్సు పారిపోయే ఛాన్స్ ఉంటుంది కానీ గైడెడ్ మెడిటేషన్లో కొంత తేలికవుతుంది ఎనీవే సో మనస్సు యొక్క ఈ చలనము అనే సమస్య ఒకటి ఉంటుంది తర్వాత ఇంకొకటి ఏమంటుందంటే మనస్సుతో తాదాత్మ్యం ఒకటి ఉంటుంది అది పెద్ద సమస్య అంటే ఎలాగంటే మనస్సులో సంసారం ఉన్నందు ఏ విషయం మీద రాగం ఉండదో అది స్మరించారనుకోండి మనస్సు దాని మీదకి మళ్ళీందనుకోండి మీకు రాగం నిర్మాణం అయిపోతుంది దాన్ని తాదాత్మ్యం ఉంటుంది ఆ రాగం వైపు అలా వెళ్ళిపోతూ ఉంటుంది మనస్సు ఆసక్తి మూలకంగా వెళ్ళిపోతుంది అలాగే దేని మీద ద్వేషం ఉందో దాన్ని మనస్సుతో స్మరించారంటే ఆ ద్వేషం నిర్మాణం అయిపోతుంది అంటే మీరు మనస్సుతో తాదాత్మ్యాన్ని చెంది ఉన్నారో అన్న దాని విషయంలో రాగద్వేషాలని ఆ విధంగా మనస్సుని చెడగొడతాయి క్రమంగా ఇప్పుడు చెప్పిన పద్ధతిలోనే క్రమంగా రాగద్వేషాలను శిథిలమైనప్పుడు మనస్సు యొక్క చలనం చాలా మటుక్కి తగ్గుతుంది మనస్సు యొక్క చలనం తగ్గడమే కాదు మనస్సులోని భారము తల్లు ఆ బరువు తల్లు సాధారణంగా జనులు కొండంత బరువును మోసుకుంటూ బతుకుంటారు ఇన్విజిబుల్ బర్త్డేనని మనిషి మామూలుగా రెండు జనులతో నడుస్తూ ఉంటాడు కానీ నెతి మీద మహాభారాన్ని మోస్తూ ఉంటాడు పెద్ద బండరాయిని మోస్తూ ఉంటాడు ఆ బరువు నలిగిపోతూ ఉంటాడు పైకి మాత్రం ఏం బరువు ఆ బరువు ఉంటాడు అది అలా ఉంటారు సంసారంలో ఆ స్థితి క్రమంగా ఇంప్రూవ్ అయినప్పుడు మనస్సులో ఒక తేలికధనము హల్కాగా ఉంటుంది మనస్సు హల్కా అంటారు ఒక ఒకంత తేలికగా ఉంటుంది మనస్సు అంటే చీటికి మాటికి కోప్పపడ్డము చికాకు పడము అలా ఉండకుండగా చాలా ప్రేమారూపంగా ఉంటూ ఉండటము సౌమ్యంగా ఉండడము పరుషంగా ఉండకపోవడము ఎదుటి వాళ్ళ ఎదుటి వాళ్ళు ఏదో ఇది కావాలి అది కావాలని అంటే సరే కానీ ఓకే యూ హ్యాబిట్ అని ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి లాక్కునే ప్రయత్నం మానేసి ఎదుటి వాళ్ళకి ఇచ్చేటువంటి లక్షణము ఎదుటి వాళ్ళు మనకేం చేస్తున్నారనే బోల వదిలిపెట్టేసి ఎదుటి వాళ్ళకి ఏదో కొంత సేవ చేసే లక్షణము ఇవన్నీ వస్తాయి మనస్సు హల్కాగా ఉన్నవాడికి వస్తాయి ఆ స్థితి నుంచి క్రమంగా ధ్యానము శ్రవణము ధ్యానము చేస్తూ ఉంటే మనస్సు చాలా స్మూద్ ఫ్లోయింగ్ అయిపోతుంది మనసులో పెద్ద ఎక్కువ ఇమోషన్స్ ఏమి ఉండవు సెంటిమెంటాలిటీ బాగా తగ్గిపోతుంది రాగద్వేషాలు ఉండనే ఉండవు ఏదో కొంత చలనం ఉన్నప్పటికీ ఆ చలనం బాధించే చలనం కాదు ఊరికే బాధకం కానీ చలనం ఉంటుంది లోక వ్యవహారానికి తగ్గట్టుగా ఎత్తికించి చలనం అవసరం కూడా ఆ విధంగా మనిషి అత్యంత సహజమైన శమము అనే స్థితిని పొందుతాను ఇది శతప్రజ్ఞ లక్షణాల్లో చెప్పదగ్గది ఇక్కడ జ్ఞాన సందర్భంలో ఇక్కడ చెప్తున్నారు ఇది టాపిక్ దమోప్యేష ప్రకృతిదాంతవాత్ స్వభావత ఏ చ ఉపశాంత రూప బ్రహ్మణ సో వీడు ఆత్మనిష్ఠుడై ఉంటే అది సహజ సిద్ధమైన దమమే అయిపోతుంది ఎందుకంటే అతి సహజంగానే స్వభావము చేతనే శబ్దాది విషయముల ఎందు ప్రవర్తిల్లడు శబ్దాది విషయ అప్రవర్తమానత్వా దమము అంటే చెవులు శబ్దముల ఎందు కన్ను రూపముల ఎందు నాలుక ప్రవర్తిల్లకపోవుట ఇంకో ఇంద్రియాలు కూడా ఉన్నాయి స్పర్శ ఒకటి ఉన్నది గంధం ఒకటి ఉన్నది వీటి ఏదో ప్రవర్తిల్లకపోక దాన్ని దమ్మో అంటారు అది కూడా సహజంగా అయిపోతుంది సాధారణంగా జ్ఞానం మీద ప్రేమ గలవాడికి ఇవన్నీ సహజంగా వచ్చేస్తాయి ఇప్పుడు ముక్కుందనుక్కోండి ముక్కుకు సుగంధం కావాలి ఆత్మనిష్ఠుడికి ఆత్మనిష్టగా ఉండే వాళ్ళకి సుగంధాల వెంట పరుగులకు ఇస్తారా తెలియరు ఇంకా సుగంధాల వెంట పరుగులు తీస్తూనే ఉన్నారంటే ఇంకా మరి వాళ్ళు ఏం వేదాంతం జరిగిన చూ కాబట్టి ఏవో సుగంధాలు ఉంటాయి ఈ సుగంధము ఆ సుగంధము అని పరిమళాలు ఉంటాయి లోకంలో మామూలుగా ఈ పెర్ఫ్యూమ్స్ ఏవో అమ్ముతూ వేదాంత విద్యార్థులు ఈ పెర్ఫ్యూమ్స్ వెంట పడతారని నేను అనుకోను నా నామడికి నాకు తెలిసినంతలో లేదని పడుతూనే ఉంటానంటే వాళ్ళకి ఏం వేదాంతం తెలియలేదని అభిప్రాయం ఏవో పెర్ఫ్యూమ్స్ ఉంటాయి మొబల ఇలాగేవేవో నేను ఎయిర్పోర్ట్లో చూస్తూ ఉంటాను ఈ పెర్ఫ్యూమ్స్ వాడు ఇస్తూ ఉంటాడు కూడా ఇప్పుడు తీసుకొచ్చేవో పెర్ఫ్యూమ్స్ ఇస్తాడు తీసుకోవాలని సరే తీసుకుని ఎవడకు ఇస్తూ కాబట్టి ఈ పెర్ఫ్యూమ్స్ హూ విల్ కేర్ ఫర్ దోస్ పెర్ఫ్యూమ్స్ అది సహజంగా ఇంకా దానికి ఆ దమం సహజంగా వచ్చేస్తుంది తర్వాత మ్యూజిక్ ఉందనుకోండి ఊరికే ఈ మ్యూజిక్ కావాలి ఆ మ్యూజిక్ కావాలి అని దాన్ని వెంటబడి వింటామా మ్యూజిక్ సీడియల్ కొనుక్కుని చెవులకు పెట్టుకుని వింటామా ఏమి ఇంకా అలాంటి పిచ్చులో ఉంటారా వేదాంత విద్యార్థులు అలా ఉండరు కాబట్టి ఆ దమం కూడా వచ్చేసింది అన్నిటికంటే కఠినమైనది నాలుకండి మహాశయ జితేరసే జితం సర్మం నాలుగు దగ్గర దమము కఠినమైన విషయం అక్కడ దమం బట్ ఐశ్వూర్య మీరు ట్యూన్ చేయాల్సి ఉంటుంది మనస్సును మీరు మనస్సును ట్యూన్ చేయగలిగితే నాలుగో విషయంలో దమ వచ్చేస్తుంది ఇప్పుడు కొంతమంది ఉంటారు వాళ్ళు వాళ్ళ ఆహార అలవాట్లను మార్చుకోవాల్సి ఉంటుంది వాళ్ళు ఉన్న పరిస్థితిని బట్టి వాళ్ళ దేహం యొక్క ఆరోగ్యం దృష్ట్యా కానివ్వండి లేక దేహం యొక్క వెయిట్ మొదలైనటువంటి అంశాల దృష్ట్యా వాళ్ళ ఆహారం అలవాట్లని కొద్దిగా మార్చుకోవాల్సి ఉంటుంది ఏమండి నేను చెప్తాను ప్రేమతో అవుట్ ఆఫ్ లవ్ చెప్తాను అంటే నా ఊళ్ళో పడుతుందని ఏమీ లేదుగా అవుట్ ఆఫ్ లవ్ చెప్తాను ఏమని చూడండి మీరు ఈ ఆహారం తీసుకుంటున్నారు వాళ్ళ ఆహారం అలా తీసుకుంటున్నారని నాకెలా తెలుస్తుంది నేను ఎప్పుడో కర్మకారు ఓసారి భిక్షకు అప్పుడు తెలుస్తుంది వాళ్ళ ఇంట్లో భిక్ష చేసి వాళ్ళు మీరు చూసుకున్న ఆహారంలో మార్పులు చేసుకోండి అని చెప్పడం ఎలా ఉంటుందంటే చిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టినట్టుగా చేత మనసుకి చెప్పాలని అనిపించదు వెంటనే నేను చెప్పను కానీ ఏదైనా సందర్భం వస్తే అవుట్ ఆఫ్ లవ్ నా కాదు నా ఏ అలవాట్లు మీరు మార్చుకున్న నేను మీరు ఆహారం ఇస్తే దాంతో నేను అడ్జస్ట్ అయిపోయి నా అలవా నా ఆరోగ్యం నేను చూసుకుంటాను మీ అవుట్ ఆఫ్ లవ్ మీకు నేను చెప్తాను ఏమని మీరు ఆహార పొలవాట్లు మీరు మార్చుకోండి మార్చుకోకపోతే మీరు సఫర్ అవుతారు యూ విల్ సఫర్ ఎందుకంటే అంటే ఆహారం తింటూ ఆ రకమైన అనారోగ్యంతో ఒక అన్డిజైరబుల్ స్టేట్ ఆఫ్ ది బాడీతోటి ఒకవైపునే మీరు సఫర్ మళ్ళీ రాంగ్ కైండ్ ఆఫ్ ఫుడ్ని మీరు తీసుకోవటం అన్నది దాన్ని ఏమనాలంటారు దమము అనేది సుతలము ఈ వ్యక్తి లేదు అని చెప్పాల్సి అది మైండ్ను కొంచెం జాగ్రత్తగా ట్యూన్ చేసినట్లయితే దమము అతి సహజంగా వచ్చేస్తుంది అది ట్యూనింగ్లో ఉంటుందంటే కష్టం అయితే ఉన్నది అంటే కొంత వ్యామోహం ఉండకూడదు ఆ ఈ తినీ పదార్థాల మీద వ్యామోహం తక్కువగా ఉండాలి టూ బిగిన్ విచ్ ఆ ఉన్న వ్యామోహాన్ని కూడా విడిచిపెట్టాల్సిన అవసరం ఉంటుంది ఆ భోజనం వ్యామోహం అలాగే అట్టి పెట్టుకుని వీడు ఆరోగ్యంగా ఉండడం అన్నది సంభవం కాదు ఆరోగ్యం కోసము కనీసం దేహారోగ్యం కోసమైనా దమాన్ని వీళ్ళు అనుసరించాల్సి ఉంటుంది దేహారోగ్యం కొరకైనా అయితే ఆత్మజ్ఞానం ఉన్నది చాలా పై మాట దేహారోగ్యం ఇస్ ది స్టార్టింగ్ పాయింట్ నేను చెప్తూ ఉంటా మీరు వైట్ రైస్ తినకండి బ్రౌన్ రైస్ తినండి అని చెప్తారు అయితే ఇప్పుడు చూడండి సైన్స్ వాడికి తెలిసైనా ఉండాలి లేకపోతే సైన్స్ తెలిసిన చెప్తే వినీ లక్షణమైనా ఉండాలి ఏదో రెండింట్లో ఏదో ఒకటి ఉండాలి ఒక ఆయనకి కొనుక్కున్నాడు హై స్కూల్లోనో కాలేజీలోనో జాగ్రత్తగా ప్రిన్సిపాల్ గారితో మాకు రాడు చాలా బుద్ధిమంతుడండి మీరు చెప్పిన చాలా జాగ్రత్తగా పాటిస్తాడు అలానేమీ చేయడు వీడి దగ్గర రెండే దోషాలు ఉన్నాయి ఒకటి వాడికి తెలియదు రెండు ఎదరవాళ్ళు చెప్తే వినడు ఇది రెండే దోషాలు అలా ఉంటే ఇంకే మూడో దోషం ఇంకా అక్కడ చాలు ఈ రెండు చాలు సో ఆ విధంగా వాళ్ళకి తెలియనైనా తెలియాలి లేకపోతే ఎవరన్నా తెలుసున్న వాళ్ళు ప్రేమతో చెప్తే దాన్ని విని ఓపెన్ మైండ్తో విని దాన్ని ఆచరణలో పెట్టాలి ఉత్సాహమైనా ఉండాలి ఏదర్ దీస్ ఆర్ దాట్ అయితే జనాల్లో ఈ రెండు కూడా ఉండవు ఆ కారణంగా వాళ్ళు రాంగ్ కైండ్ ఆఫ్ ఫుడ్నే సేవిస్తూ దానివల్ల వచ్చేటువంటి వ్యాధులను పొందుతూ ఆ వ్యాధులకి మందులు వేసుకుంటూ డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఆ దుఃఖాన్ని అనుభవిస్తూ సంసారం అంటే ఇలాగే ఉంది సంసారాన్ని మీరు ఎక్కడ సరిచేయగలుగు కాబట్టి దమము రసము విషయంలో దమము అన్నది కఠినమైన విషయం సమాజంలో జనులు దానిని అది అనుసరించడానికి చాలా ఇబ్బంది పడతారు దమమ. సో వెరీ అన్ఫార్చునేట్ అండ్ దే సఫర్ ఆల్సో దే పే హెవీ ప్రైస్ ఫర్ ఆల్ ఆఫ్ ఇట్ ఎజ్ ఆ మైండ్ ట్యూన్ చేసుకున్న వాడికి దమము అతి సహజంగా సిద్ధిస్తుంది ఎడ్యాజ్ ఆత్మనిష్ఠులకు ఇంద్రియములు భోగముల యొందు విషయముల యందు ప్రసరించుటా అనేది సుతరాము ఉండదు కేవలము శరీర స్థితి మాత్రమే శరీరమును నిలబెట్టుటా అనే ప్రయోజనము కొరకు మాత్రమే ఇంద్రియములు విషయములు ఎందుకు ప్రసరిస్తాయి కాబట్టి దమము కూడా అత్యంత సహజంగా ఈ ఆత్మనిష్ఠులకు సిద్ధించును సరే నైస్ ఉపశాంత రూపత్వా బ్రహ్మణ ఆత్మనిష్ఠుడు ఉంటాడు బ్రహ్మవి బ్రహ్మైవ భవతి బ్రహ్మస్వరూపుడే ఉంటాడు కనుక బ్రహ్మయందు చలనమేమీ ఉండదు ప్రశాంతముగా ఉంటే బ్రహ్మ యొక్క లక్షణము అదే ఆత్మ కనుక ఇంద్రియముల యొక్క చలనము ఇంద్రియములకు విషయముల ఎందు ఉండేటువంటి వ్యామోహము ఆ కారణంగా మనస్సు ఇంద్రియముల ద్వారా విషయముల ఎందు ప్రసరించుట ఈ రకమైనటువంటి సమస్య ఈ ఆత్మనిష్ఠులకు సుపరామం ఉండదు థోక్తం స్వభావోపశాంతం బ్రహ్మ విద్వాన్ చూడండి మీరు దే మీరు దేనిని స్మరిస్తారో దాని యొక్క లక్షణం ఆ మనస్సుకి వచ్చేస్తుంది ఇప్పుడు మీరు ఒక ఆహార పదార్థాన్ని స్మరిస్తున్నారనుకోండి అదే ఐస్ క్రీమ్ ఐస్ క్రీములు స్మరించి కొంతమంది ఐస్ క్రీములు కొనుక్కుని రెఫ్రిజిరేటర్లో పెట్టుకుంటారు ఇంత అమెరికాలో దీన్ని బ్రిక్ అంటారు ఐస్ క్రీమ్ బ్రిక్ బకెట్స్ బ్రిక్ అంటే ఇటకా ఏమాత్రం ఉంటుందో అంత ఉంటుంది ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ బ్రిక్ కొనుక్కుని రెఫ్రిజిరేటర్లో పెట్టుకుంటారు ఏం చేస్తారంటే అప్పుడప్పుడు తింటూ ఉంటారు ఓ అని అప్పుడప్పుడు ఆ బ్రిక్ లో విసరు ముక్క తీసుకుని తిట్టుంటే వారికి ఇంత ఆరోగ్యమే ఉంటుందండి వాళ్ళు ఆరోగ్యమేలా ఉంటారు కెన్ రే ఎక్స్పెక్టెడ్ టు బి హెల్దీ పీపుల్ ఆర్ నైడ్ హెల్దీ ఆరోగ్యం కనిపిస్తుంది ఐస్ క్రీమ్ బ్రిక్ కొడుతూ తింటుంటే కాబట్టి మీ మనస్సు దేనిని స్మరిస్తే ఆ లక్షణం వస్తుంది మనస్సుకి ఇప్పుడు మీరు మనస్సు ఐస్ క్రీమును స్మరించారనుకోండి మనస్సు వెంటనే తమో గుణంలోకి వెళ్ళిపోతుంది మనస్సు యొక్క లక్షణం తర్వాత మనస్సుతో మీరు సినిమాని స్మరించారనుకోండి మనస్సు రజోగుణంగా వెళ్ళిపోతుంది కాబట్టి మన ఇదొక ధ్యానము అది ఎలాగంటే దే ఏది సహజముగా ఉపశాంతమై ఉన్నదో దానిని స్మరించాలి ఎలాగంటే స్పేస్ ఉన్నది ఆకాశము మీరు ఆకాశాన్ని ధ్యానం చేయాలి జస్ట్ Think of a space, యూ కాంటెంపరేట్ అప్ ఆల్ space. ఇలా ఇలా నిటార్గా కూర్చోవడం కళ్ళు పోసుకొని ఆకాశాన్ని ధ్యానం చేయాలి ఆకాశాన్ని ధ్యానం చేస్తే మీకు తెలిసిపోతుంది ఏమని మీ మనస్సు శాంతముగా అయిపోతుంది ఏమిటి ఎలా వచ్చింది ఈ శాంతి మనస్సుకి అంటే అది దేనిని ధ్యానం చేసుకోండో అది సహజంగా ఉపశాంత స్వభావం కలిపి కనుక ఆకాశము తర్వాత నిశ్చలము ఆకాశము అందుకు గతి ఉండదు గమనం ఉండదు కాబట్టి ఆకాశాన్ని ఎప్పుడైతే మీరు ధ్యానం చేశారో ఆకాశము సహజంగా ఉపశాంతమై ఉంటుంది కనుక మనస్సు ఉపశాంతమైపోతుంది అలాగే మీరు మీరేం చేస్తారంటే సంసారంలో విషయాలని పరిశీలించండి మనస్సుతో దేహభావనని విడిచిపెట్టండి మనస్సును సాక్షిగా దర్శిస్తూ ఆ శుద్ధ సద్రూపంగా నిలిచి ఉండండి యు కాంటెంప్లేట్ ద ప్యూర్ బీయింగ్ అప్పుడు మనస్సు సహజంగానే ఉపశమనం పొందేస్తుంది ఎందువల్ల ప్యూర్ బీయింగ్లో చలనమేమీ లేదు శుద్ధ సత్తునందు చలనమేమీ ఉండదు అది నిశ్చలంగా ఉంటుంది నిశ్చలమైన తత్వాన్ని ధ్యానం చేసిన కారణంగా మనస్సు కూడా నిశ్చలమైపోతుంది లేదంటున్నారు కాబట్టి యథోక్తం బ్రహ్మ స్వభావోపశాంతం పైన వర్ణింపబడిన బ్రహ్మ స్వభావము చేతనే అంటే స్వరూపము చేతనే ఉపశాంతంగా ఉంటుంది నిశ్చలంగా ఉంటుంది దానిని తెలుసుకున్నవాడు అటువంటి బ్రహ్మను తెలిసినవాడు శమముపయాతి సో బ్రహ్మను బ్రహ్మను కాంటెంపులేట్ చేసి బ్రహ్మను విచారం చేసి బ్రహ్మయందు మనస్సును నిలిపి నిధిధ్యాసనం చేసినట్లయితే వీడు బ్రహ్మరూపుడు అయిపోతాడు అంటే విడు ఉపశాంతిని పొందును ఎటువంటి ఉపశాంతి ఎన్ఫోర్స్డ్ ఉపశాంతి కాదు ఎన్ఫోర్స్డ్ ఉపశాంతి ఎలా ఉంటుంది కుడివైపు ముక్కుని క్లోజ్ చేయి రంగవైపు ముక్కుతోటి గట్టిగా నిమ్మడంగా గాలి పీల్చి నొక్కు పెట్టేటట్టే పెట్టు అంటే మనస్సు ఉపశాంతిని పొందుతుంది ఇంక ఇటు అటు తిరగదు ఎంతసేపు ముప్పై సెకండ్ మళ్ళీ ప్రాణాయామం పూర్తయిన వెంటనే మనస్సు మళ్ళీ చల్లడం ప్రారంభమవుతుంది అటువంటి ఎన్ఫోర్స్డ్ ఉపశాంతి అవసరం తుదిగిన విత్ అవసరం ఇప్పుడు కూడా వాటర్ని ప్యూర్ ఫిల్టర్ చేయాలంటే ఒక లెవెల్ ఆఫ్ ఫిల్టర్ అయ్యి ఉండాలి ఆ వాటర్ అంతేకాని మురికి నీళ్ళు తీసుకొచ్చి ఫిల్టర్లో పోయకూడదు వస్తే ఆ ఫిల్టర్ క్లాక్ అయిపోయి అవతల పారేయాలి ఒక లెవెల్ ఆఫ్ ఫిల్టర్ అయిపోయిన తర్వాత ఫిల్టర్లో పోయాలి అప్పుడు ఫైనల్ ఫిల్టరేషన్ అవుతుంది అదేవిధంగా ప్రాణాయామాదుల ద్వారా మనస్సుకు ఒక స్థైర్యాన్ని పట్టుకొచ్చి ఆ తర్వాత బ్రహ్మను అధ్యయ నిధిధ్యాసనం చేసినట్లయితే ఇటువంటి శ్రవణము ఫాలోడ్ బై నిధిధ్యాసనము చేసినట్లయితే మీకు పూర్ణ ప్రయోజనం సిద్ధిస్తుంది కాబట్టి ఇక్కడ ఆయన ఏమంటున్నారంటే ఆచార్యులు ఉపశాంతి అంటే శాంతముగా నుండుట మనస్సు యొక్క చాంచల్యము లేకుండా శాంతముగా నుండుట అది స్వాభావికిం బ్రహ్మస్వరూపం బ్రహ్మ స్వరూపమే అట్టిది అత్యంత సహజంగా బ్రహ్మనిష్ఠునకు అది సిద్ధించును దానిని మృజేత్ పొందవలను విధి విధిలింగ్ ఎక్కడైనా సరే విధిలింగ్ ఉన్నట్లయితే దానిని లట్టు కింద మార్చుకోవాలి బ్రహ్మజ్ఞాన విషయంలో బ్రహ్మజ్ఞాన విషయంలో విధిలింగం లట్టు కింద బ్రహ్మజ్ఞానికి విధే ఉండదు పొందదగును అని అంటే పొందియే ఉండును అనార్థం లట్టుగా మార్చుకుంటాం ఎలాగంటే నైవ కంచిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవిత్ మన్యేత విధిలింగు అని ఆత్మనేపతి విధిలింగ్ అంటే అర్థం మన్యతే ఇర్థట్టు కింద మార్చుకోవడం జ్ఞానికి నువ్వు ఈ రకంగా సాధన చెయ్యి అని అక్కర్లేదుగా ఆ సాధన రకంగా చేస్తే పొంది స్థితిని ఆయన పొందియే ఉండును కాబట్టి మన్యతే అని దాల్ని మార్చుకుంటాం అలాగే ఇక్కడ కూడా వ్రజేత్ అని ఉంటే వ్రజతి అని మార్చుకుంటాం జ్ఞాని విషయం సాధకునికైతే విధి కింద స్వీకరించవచ్చు అదే ఆయన అంటున్నారు బ్రహ్మస్వరూపేణ అవతిష్టతే కాబట్టి మీడు ఎప్పుడైతే మీ మనస్సు నిశ్చలంగా ఉంటుందో మీరు బ్రహ్మస్వరూపంగానే ఉండిపోతారు బ్రహ్మస్వరూపంగానే ఉండిపోతారు సపోజ్ మీరు అలాగే నిశ్చలమైన మనస్సుతో బ్రహ్మస్వరూపులే ఉండగా ఇదేనా బ్రహ్మ అని డౌట్ మీకు వచ్చిందనుకోండి ఇదేనండి బ్రహ్మ మీకు డౌట్ వచ్చిందనుకోండి అది మనస్సు అది మనస్సు దట్ ఈజ్ మైండ్ అగేమ్ ఏమండి బ్రహ్మ అంటే ఎంతకంటే స్పెషల్గా ఏం ఉండదా అది మనస్సు బ్రహ్మలో వెరైటీ ఏముండదా మళ్ళీ అది మనస్సు సో ఇట్ ఈజ్ ఇట్ ఈస్ ది మైండ్స్ ప్రాజెక్షన్స్ మీరు వాటన్నిటినీ అధిగమించాల్సి ఉంటుంది అల్టిమేట్గా మనస్సు శంక సందేహము మొదలైన భ్రాంతి మొదలైన వాటిని ప్రవేశపెట్టి మీకు ఆ బ్రహ్మనిష్టని చెడగొట్టే ప్రయత్నం మనస్సే చేస్తుంది అంటే మనస్సులో వాసనలు ఉంటాయి కాబట్టి మనస్సు అలా అడ్డుపడుతూనే ఉంటుంది కాబట్టి తర్వాత నేను చెప్పే ప్రయత్నం చేస్తాను ఒకప్పుడు ఎక్స్ప్రెషన్ ప్రాబ్లం కూడా ఉండొచ్చు టాపిక్ కూడా అలాంటిది మన మనస్సులో ఆ పరమాత్మ ఎడల కొన్ని అభిప్రాయాలు ఫిక్సేషన్స్ కొన్ని ఉంటాయి వాటిల్లో అన్నిటికంటే ఫస్ట్ క్లేస్లో పెట్టదగిన ఫిక్సేషన్ ఏమిటంటే పరమాత్మను మనము నిత్య అపరోక్ష నిత్య పరోక్షంగా స్వీకరించడానికి అలవాటు కొన్ని ఉంటాం చిన్నప్పటి నుంచి రెండు సమస్యలు అసలు దేవుడు అనే మాట ఏమీ లేకుండా వీడు పెరుగుంటే వాడికి బోధించడం తేలిక కానీ వీడు దేవుడు అనే ఒక సంస్కారాన్ని చాలా బలంగా చిన్నప్పుడే స్వీకరిస్తాడు సో దేవుడు ఈశ్వరుడు అనే సంస్కారం ఒకటి ఉంటుంది వీడి నెంబర్ వన్ నెంబర్ టూ ఆ ఈశ్వరుడు అనేవాడు నిత్యముగా పరోక్షంగా ఉంటాడు ఇది చిన్నతనం నుంచి వీడికి సంస్కారం ఆ సంస్కారంలో ఉండగా వీడు ఉపనిషత్ క్లాస్కి వస్తాడు ఉపనిషత్ క్లాస్కి ఎందుకు వస్తుందో తెలిసిన సంసారం చాలా భారంగా ఉంటుంది సంసారంలో సుఖం ఉండదు ధనం ఉంటుంది భోగ సామగ్రి ఉంటుంది సుఖమే ఉండదు ధనం ఉంటుంది భోగానికి కావాల్సిన సామగ్రి అంతా ఉంటుంది కానీ శాంతి సుఖము ఈ రెండూ సంసారంలో ఈ రెండు మినహాయించన్నీ ఉంటాయి ఈ రెండే ఉండవు ఏమంటే ఈ రెండు సంసారంలో ఉండవు దాంతో సంసారము వీడిని ముఖం మీద కొట్టినట్టు వీడు సంసారంలోకి ఉత్సాహంగా వెళ్ళినప్పుడు అది ముఖం మీద కొట్టినట్టు అవుతుంది దాంతో హి టర్న్స్ బ్యాక్ నెంబర్ వన్ తర్వాత ఈ మతంలోకి వెళ్తాడు మతంలో వీడు హీ విల్ నెవర్ గెట్ ఎనీ కైండ్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ వీడు తీర్థయాత్రలు చేస్తాడు యజ్ఞాలు చేస్తాడు యాగాలు చేస్తాడు పూజలు చేస్తాడు దానాలు చేస్తాడు ధర్మాలు చేస్తాడు అసంతృప్తులుగానే మిగిలిపోతాడు వీడికి అసలు పూర్ణత్వం అన్నది అసలు ఏ పోషానా అనుభవానికి రాదు ఒకవేళ ఏ కారణం చేతనైనా ఒక క్షణం పూర్ణత్వం అనుభవానికి వచ్చినా అది ఎందుకు అనుభవానికి వస్తుందంటే బికాజ్ ఈ ఆల్రెడీ పూర్ణుడై ఉన్నాడు హీ కెనాట్ హెల్ప్ ఇట్ అప్పుడప్పుడు ఆ పూర్ణత్వము తొమ్మిది చూస్తూ ఉంటుంది హీ కెనాట్ హెల్ప్ ఇట్ వీడు పూర్ణుడు కాకపోతే పూర్ణత్వం తొమ్మిది చూసే ప్రసక్తి లేదు ఇప్పుడైనా ఓ క్షణము పూర్ణత్వం వీడికి అనుభవానికి వచ్చినా వీడి కర్మవాసనలో అవన్నీ కూడా దాన్ని కప్పివేసి వీడు అసంతృప్తుడుగా అపూర్ణుడుగా మిగిలిపోతాడు ఏమంటే కర్మా ఉపాసనలలో వీడికి పూర్ణత్వం అనుభవానికి వచ్చే ప్రసక్తియే లేదు వాడు అలా అపూర్ణుడుగానే ఉండిపోతాడు దాంతో వేదాంత క్లాస్కి వస్తాడు కాబట్టి వాడికి సంసారంలో కానీ కర్మలో కానీ ఉపాసనలో కానీ ఆ సంతృప్తి పూర్ణత్వము సిద్ధించక అప్పుడు వేదాంత క్లాస్కి వస్తాడు వేదాంత క్లాసుకు వచ్చినప్పుడు ఈ సంస్కారాలన్నీ మోసుకొస్తాయి ఆ సంస్కారాల్లో మొట్టమొదటిది ఏమిటంటే దేవుడు అనేవాడు నిత్యంగా పరోక్షంగా ఎక్కడో మనకంటే దూరంగా భిన్నంగా ఉంటాడు ఈ సంస్కారాన్ని మోసుకొస్తాడు ఇది వేదాంత క్లాసు వింటూ ధ్యానం చేస్తూ శివోహం అని ధ్యానంలో చెప్పారనుకోండి ఆ శివోహం అనే భావనకి ఈ సంస్కారమే అడ్డుకుడుతుంది ఎటు వచ్చి శివోహం అంటే పాపమేమో అని అండవు అంత మాట అనడు కానీ నేను శివుణ్ణి ఎలా అవుతాను అనే శంక వాడిని అలాగా వెంటాడుతూనే ఉంటుంది కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు కన్వీనియంట్గా ఆ ఒక జన్మలో జ్ఞానం వచ్చేస్తుందా బహుజన్మలు కావాలి కదా అని వాయిదా వేసేస్తారు పర్మనెంట్గా వాయిదా వేసేస్తారు ఈ వాయిదా వేసేయటము స్కిప్ చేసేయటము ఎస్కేప్ అయిపోవటంలో మీకు అనేక ఉపాయాలు ఉంటాయి ఇంకో కొంతమంది ఏం చేస్తారో తెలిసిన కాశీ వెళ్ళి మకాలు పెట్టేస్తారు మంచి చచ్చిపోయినప్పుడు శివుడు చెవిలో ఉదేస్తే జ్ఞానం వచ్చేస్తుందే దాని గురించి ఇప్పుడు ఊరికే మనం బెంగ పెట్టుకోవడం అనవసరం దాని గురించి సాధన చేయడం ధ్యానము శ్రవణము ఇవన్నీ ఎవడ కాశీ వెళ్ళిపోవడం అక్కడ రూములు అమ్ముతారు ఓ రూమ్ కొనేయడం దాంట్లోనేమో కేబుల్ టీవీ పెట్టుకుని చూసుకుంటూ కూర్చోవడం అప్పుడప్పుడు గంగా స్నానం చేయడము ఆ శివరా శివుడి దర్శనం రష్ లేని చోట శివుడు దర్శనం చేయడము వచ్చి రూమ్లో కూర్చుని ఓ టెలిఫోన్ పెట్టుకుని ఊళ్ళో వాళ్ళతో అన్ని వ్యవహారాలు మాట్లాడుకుంటూ ఉండడము ఆరు మాసాలకు ఆస్తి పస్తులవి చూసుకుంటూ ఉండడం వెళ్ళే అక్కడ ఉంటాము ఏ మోక్షం గురించి మీరు ఏం చేస్తున్నారంటే ఇంకేం చేస్తామండి కాశీలో ఉన్నాగా ఇంక జసీవే ఉంది శివుడు కాశీలో ఉన్న కారణంగా శివుడు ఏం చేస్తాడంటే చచ్చిపోయేప్పుడు శవిలో చెవిలో ఆ మోక్ష మంత్రాన్ని ఉపదేశిస్తాడు అప్పుడు ఆ మంత్ర ఉపదేశం అయిపోయినా మోక్ష సో హీ హ్యాజ్ కన్వీనియంట్లీ ఎస్కేప్లు ఫిరం ఈ రకమైన ఎస్కేప్ మెకనిజమ్స్ అన్నీ పెట్టుకుంటాడు కాబట్టి నీవే పరబ్రహ్మవు అని చెప్పేటువంటి శాస్త్ర ఉపదేశానికి వాడు పెట్టుకునే ఆటంకాలు ఏవైతే ఉన్నాయో వాడి సంస్కారాలని వాసనల్ని బట్టి అవే అడ్డొస్తాయి వాటిని వాడు అధిగమించగలిగితే ఆ క్షణంలోనే వాడు పరబ్రహ్మస్వరూపుడై ఉంటాడు మరి వేదాంతం అంటే అలాగే ఉంటుంది కదండి ఇప్పుడు నువ్వే బ్రహ్మవి ఇప్పుడు ఇక్కడ నువ్వు పరమాత్మ వేదాంతం యొక్క ఉపదేశం అలాగే ఉంటుంది కాబట్టి ఆ జ్ఞాని ఆ విధంగా ఉండిపోతాడు ఇత్యర్థ సవస్తు సోపలంభం అవస్తు సోపలంభం శుద్ధం లౌకికమిష్యతే ఇప్పుడు ఆచార్యులు ఒక కొత్త స్కీమ్ ఒకటి ఆరంభం చేశారు ఈ స్కీము మైండ్ బాబ్లింగ్ స్కీమ్ స్కీమ్ లో కష్టమేముండదు ఆ స్కీమ్ అంతా చెప్పి ఆయన చేసే కంక్లూషన్స్ ఎలా ఉంటాయంటే అమేజింగ్ కన్క్లూషన్స్ ఉంటాయి ఈ స్కీమ్కి మూలం ఏమిటంటే నేను ఇంతకు ముందు క్లాసులో చాలా విస్తారంగా చెప్పాను adevantae truth is found when you pay attention to what is satyam yokka adi a vachana meeru rettuga pattukovali satyam anedi da satyam yokka shobha emante satyam yokka goppadanam em antante adi chaala saralanga untundi chaala simple ga untundi remember one ఎంత సింపుల్గా ఉంటుందంటే ఏది ఉన్నదో అదే సత్యం ఏది ఉన్నదో అదే సత్యం కాబట్టి మీరు సత్యాన్ని తెలుసుకోవాలనుకుంటే సత్యము అంటే అర్థం అంటే తెలుసుకోండి సత్ ఆ ఎప్రచయానికి అండర్స్టాండింగ్ అని అర్థం సత్ జ్ఞానం ఏదిగలదో సత్తును తెలుసుకున్నటయే సత్యం సత్యం అనేది జ్ఞాని జ్ఞాని యొక్క అనుభవానికి సత్యము అని చెప్పి ఉన్నదానికి సత్ అనిపారు ఉన్నది సత్ ఆ ఉన్నదాని యొక్క అనుభవానికి సత్యము అని చెప్పి ఆ సత్యమే జ్ఞానరూపంగా ఉంటుంది దాని ఎందు ఏ హద్దులు ఉండవు అనంతమో అదే బ్రహ్మ కాబట్టి ఉన్నదాని తెలియక అనే ఆ నేర్పు ఆ కౌశలాన్ని వీటి సంపాదించాలి కల్పనలు అనే వల్ల ఉపయోగం లేదు ఇప్పుడు ఉన్నది ఒకటి కల్పనలు పదిగా ఉంటుంది లోకంలో వ్యవస్థ ఎలా ఉంటుందంటే ఉన్నది ఒకటి కల్పనలు పది నేను మీకు చాలా సరళమైన దృష్టాంతం చెప్పేది ఒక యంగ్ మ్యాన్ ఉన్నాడు ఈజ్ ఎ యంగ్ మ్యాన్ వాడు ఈ సృష్టిలో ఒక స్వతంత్రమైన మనిషి తన జీవితాన్ని తాను జీవిస్తున్నాడు ఆ వ్యక్తికి కొన్ని ఆశలు ఆశయాలు ఆకాంక్షలు ఉంటాయి దట్ ఈస్ వాట్ హీఈస్ అది ఉన్నది దట్ ఈస్ థిట్ ఉన్నదది ఏమండి మనం ఏం చేస్తాం ఆ ఉన్నది మనం తెలుసుకునే తెలుసుకోం ఉన్నది చూసేటువంటి ఆ ఓపెన్నెస్ ఆఫ్ మైండ్ మనకు ఉండనే ఉండదు మనం ఏం చేస్తామంటే వీడు నా కొడుకు అని అంటాడు మొట్టమొదట మొట్టమొదట అధ్యా చూడండి ఉన్నది కప్పుబడిపోవడానికి ఈ సింగిల్ అధ్యారోపణ చాలి ఉన్నది కప్పు పడిపోవడం వీడు నా కొడుకు మీరు ఎప్పుడైతే అన్నారో వాడిని గురించి మీరు ఒక జీవిత కాలంలో తెలుసుకోలేరు వాడు మీకు తెలియడం జరిగింది ఎందుకంటే మీరు వాడిని ఎంతసేపు ఈ అద్దంలో కూడా చూస్తూ ఉంటారు నా మమపుత్ర ఆ కళలోడు పెట్టుకుని వాడిని చూస్తూ ఉంటారు దాంతో ఒక ఇండిపెండెంట్ ఇండివిడ్యువల్ హవింగ్ హిస్ ఓన్ ఆస్పిరేషన్స్ అండ్ గోల్స్ ఆఫ్ లైఫ్ హవింగ్ హిస్ ఓన్ వీక్నెస్సెస్ అండ్ प्रॉब्लम्स ఆఫ్ లైఫ్ ఆ విధం గా వాడ అర్థం కాదు వాడి వీక్నెస్సెస్ మనకు తెలియం వాడి యొక్క స్ట్రాంగ్ పాయింట్స్ మనకు తెలియదు వాడి అంతా shape మమపుత్రహ అనే అనే రంగుటద్దం నుంచి మనం చూస్తో ఉంటాం దీన్నే సంసారము అనంటారు అయితే జ్ఞానము పొందే పద్ధతి ఏమిటి నీ కల్పనలన్నీ తీసి పక్కన పెట్టి నీవు ఉన్నదాని తెలుసుకునే ప్రయత్నం చేయి ట్రూత్ ఈజ్ వెరీ సింపుల్ ఇట్ ఈజ్ యాజ్ సింపుల్ యాజ్ దిస్ వాట్ ఈజ్ ఈజ్ ద ట్రూత్ కాబట్టి ప్రతి సందర్భంలోనూ ఉన్నదాని తెలియక ఉన్నదాని పరిశీలించుట ఉన్నదాని అనుభవానికి తెచ్చుకునుట కల్పనలను ఎంతవరకు చేతనైతే అంతవరకు కల్పనలను ప్రక్కన ఇది అభ్యాసం చేయగలిగితే వాడు ఆత్మనిష్ఠుడైపోవటానికి ఎన్ని పెద్ద ఎత్తు పట్టదు ఇది ప్రణాళిక దిస్ ఈజ్ ఫౌండేషన్ ఆఫ్ ది స్కీమ్ ఈ విషయాన్ని నేను ఇంతకుముందు విస్తారంగా చెప్పాను ఒకసారి మీకు గుర్తు చేశాను ఇప్పుడు ఉన్నది ఏది దానిని పరిశీలించడానికి ఆయన ఉపక్రమిస్తున్నారు ఉన్నది ఏది దాన్ని పరిశీలిస్తా ఇప్పుడు బొమ్మల కొలువు అని పెడతా బొమ్మల కొలువు అని పెట్టి ఇలాగా మొత్తం తెలుసున్న బొమ్మలన్నీ అక్కడ పెట్టి దాన్ని ఎదురుకుండా కూర్చొని పాటలు పాడుతూ కూర్చుంటారు రెండు గంటల సేపు సో ఆ పాటలు ఆ బొమ్మల కొలువు అదంతా కూడా ఇట్స్ ఎ ప్రాజెక్షన్ ఒక కల్ ఇన్ ది నేమ్ ఆఫ్ కల్చర్ ఆ కల్చరల్ బ్యాగేజ్ ఉంటుంది కదా కల్చరల్ ఒకప్పుడు రిక్వైర్డ్ కూడా ఇట్ ఇట్ హెస్ ఇట్స్ ఓన్ వాల్యూ బట్ ఫ్రమ్ ది వేదాంతెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ టెలింగ్ ఒక కల్చరల్ బ్యాగేజ్ ఉంటుంది ఆ బ్యాగేజ్ అంతా దాని మీద సూపర్ ఇంపోజ్ చేసి ఆ బొమ్మలు వాటి గురించి అలాగ భావనలు చేసుకుంటూ అలా ఉంటే మీకు తత్వం ఎప్పటికీ తేలేదండి రక్తం ఎప్పటికీ తెలియదు కాబట్టి ఈ బొమ్మల కొలువు సైకాలజీ వల్ల ఏం ఉపయోగం ఉండదు వేదాంతంలో ఉపయోగం ఉండదు చిన్నపిల్లలకి ఈ మాట ఈ టీవీల్లో చిన్నపిల్లల ప్రోగ్రాములు వస్తాయి చూడండి వాటికి బాగుంటుంది పిల్లలకి కొన్ని మంచి మంచి విషయాలు చెప్పడానికి నేను బొమ్మల కొలువు చూశాను గంటన్నరసేపు అలా కూర్చున్నా బొమ్మల కొలువు చూస్తూ కూర్చున్నా ఎందుకంటే ఒకప్పుడు అలాంటి పరిస్థితులు కూడా వస్తాయి నేను ఆయన సపోజ్ చూపిదే ఇంక చేసేది ఏముంది అలా చూసుకోతున్నా ఏడు లెవెల్సో ఎనిమిది లెవెల్సో ఉంటాయి పై లెవెల్లో దేవతామూర్తులను పెడతారు రాముడు కృష్ణుడు మొదలైన వాళ్ళని పెడతారు ఏమంటే అట్టడుగు లెవెల్లో పశు పక్ష్యాదులను పెడతారు ఇంకే మధ్యలో మనుషులు ఒక లెవెల్లో వస్తారు రాక్షసులు ఎక్కడో కింద ఎక్కడో పెడతారు ఈ రకంగా మీరు బొమ్మలన్నింటినీ డిఫరెంట్ లెవెల్స్లో పెట్టి ఆ దేవతలను కూడా శ్రీకృష్ణుడు లేకపోతే విష్ణువు టాప్లో ఉంటాడు ఏమండి ఇంకా రాముడు కృష్ణుడు ఇలాంటి బొమ్మలు ఏవో ఉంటాయి శివుడు ఇవన్నీ కూడా సెకండ్ లెవెల్లో పెడతారు ఈ రకంగా మీరు అరేంజ్ చేసి దాన్నే చూసుకుంటా అబ్బా ఎంత బాగా చేశాను నేను అరేంజ్మెంట్ అని అదే చూసుకుంటూ దాని గురించే పాటలు పాడేసుకుంటూ దాన్నే భావన చేస్తూ కూర్చుంటే అట్ ది ఎండ్ ఆఫ్ ఎయిట్ వాట్ ఇంప్రెషన్ యూ హ్యావ్ ఇన్ ది ద్వైతమా అద్వైతమా ఎలా కనిపిస్తుంది మేము కానీ సమస్య ఏమిటంటే ఇది ఉభయతో పాష రజ్జు ఇక్కడ ఇబ్బంది ఏమిటంటే ఇది నేమ్ ఆఫ్ కల్చర్ ఇవన్నీ చేస్తూ ఉంటాం తర్వాత మన హిందూ ధర్మం ఇది అని కూడా దానికి ఒక లేబుల్ పెట్టాలి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి కల్చర్ని సపోర్ట్ చేయాలి హిందూ ధర్మాన్ని సపోర్ట్ చేయాలి వాటిని సపోర్ట్ చేయకపోతే ఎక్కడ ఉంటుంది అని చేత వర్ష భాష భాషని చాలా సంతోషించి పార్టిసిపేట్ చేసి వాళ్ళకేమో బహుమానాలు ఇచ్చి ప్రైజులిచ్చి ఏదో చేసి మొత్తానికి బయటపడాలి సో ఈ రకంగా పీపుల్ డూ ఆల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ సో ఇఫ్ యూ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆల్ దిస్ అట్ అన్ ఇమోషనల్ లెవెల్ దెన్ యూ ఆర్ బ్యాడ్లీ స్టక్ కాబట్టి ఎంతసేపు నిర్లిప్తంగా ఉండడానికి అభ్యాసం చేయాలి దాన్ని దేన్ని ఖండించనక్కర్లా ఖండించడం కాదు పాయింట్ నిర్లిప్తంగా ఉండడం అభ్యాసం చేయాలి వాసనలను పికప్ చేయకుండా యూ షుడ్ బి ఏబుల్ టు హోల్డ్ దట్ ఆకాశ కల్పైన జ్ఞానేనా ఆ స్థితిని మెయింటైన్ చేయడానికి అభ్యాసం చేయాలి ఉన్నదాని తెలియట అది చాలా డిఫికల్ట్ అండ్ వెరీ ఇన్కన్వీనియంట్ అటైమ్స్ అండ్ ఈవెన్ డేంజరస్ అటామ్స్ డేంజరస్ అంటే ఇలాగా మీకేదైనా సాంసారికమైన లక్ష్యం ఉందనుకోండి మీరు ఉన్నదాని తెలుసుకునే ధోరణలో మీరు ఉన్నట్లయితే సంసారంలో మీరు ముందుకు సాగలేరు కాంప్రమైజ్ అవుతూ ముందుకు సాగుతూ ఉండాలి ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి బట్ ద పాయింట్ ఈజ్ ఉన్నదాని నిష్కర్షగా నిఖార్సుగా ఏ రకమైన సెంటిమెంటాలిటీ ఇమోషనలిజం దరిదాపులకు రానివ్వకుండా ఉన్నదాని అలాగ నిశ్చితంగా పరిశీలించి ఉన్నదాని స్వీకరించటం కనుక అభ్యాసం చేస్తే వాడు ఆత్మనిష్ఠుడవడానికి ఎంతో టైం పడుతుంది దీనికి దృష్టాంతంగా జిడ్డు కృష్ణమూర్తి నిసర్గదత్త మహారాజ్ స్వామి రామతీర్థ స్వామి వివేకానంద ఇటువంటి మహాత్ముల యొక్క బోధలను మనము దృష్టాంతంగా చెప్పచ్చు ఆ బోధలలో ఈ ధోరణి ఈ లక్షణం బాగా స్ఫుటంగా హసిస్తూ ఉంటుంది అంచేతనే అవి మననానికి చాలా అనుకూలంగా ఉంటాయి సో ఇదొక విషయం ఇప్పుడు మన జీవితంలో ఏది ఉన్నదో దానిని పరిశీలిస్తాం ఏమండి పరమాత్మ కూడా మన జీవితంలో ఏది ఉన్నదో దాంట్లో పరమాత్మ కూడా అంతర్గతమై ఉండాలి మన జీవితంలో ఏది ఉన్నదో దానికి బయట పరమాత్మ ఉన్నాడు అంటే అది మీకు ఆ ప్యారాడాక్స్ తెలిసిపోవట్లేదు ఇప్పుడు మన జీవితంలో ఏది ఉన్నదో దాంట్లో ఈశ్వరుడు కూడా అంతర్గతమై ఉండాలి ఇఫ్ యు ఆర్ ఎడివోటీ మీ యొక్క జ్ఞానంలో ఆ ఈశ్వరుడు కూడా అంతర్గతమై ఉండాలి లేకపోతే లేకపోతే మీ జ్ఞానంలో అంతర్గతం కాని ఈశ్వరుడు వాట్ కైండ్ ఆఫ్ ఈశ్వర్ ఐటీ హీ ఈజ్ కాబట్టి ఏ రూపంగానైనా మీ మీ జీవితంలో ఏది ఉన్నదో దాని ఎందు సుఖము దుఃఖము పుణ్యము పాపము ధర్మము అధర్మము స్వర్గము నరకము స్వపర భక్తుడు దేవుడు అన్నీ కూడా దానిలో అంతర్గతంగానే ఉండాల్సి ఉంటుంది శుద్ధం ఓకే ఇప్పుడు రెండు లౌకికములు ఉన్నాయి ఒకటి లౌకికము రెండవది శుద్ధ లౌకికమును ఆ పేర్లు ఎలా పెట్టుకుంటున్నారు రెండున్నాయి సమస్తూ సోపలంభించ ద్వయం లౌకికమిష్యతే దానికి లౌకికము పెట్టారు రెండవది శుద్ధ లౌకికము పెట్టారు శుద్ధం లౌకికమిష్యతే లకికము అంటే లోకంలో ఉండే జనులందరికీ తెలిసేది కనుక దానికి లౌకికము అని నామధేయం కాబట్టి ఏమిటిది ద్వయం లోకంలో ఉండే జనులకు యొక్క అనుభవము ఏ రకంగా ఉంటుంది ఖండిత రూపంగా ఉంటుంది అది అఖండంగా ఏమి ఉండదు అఖండంగా ఉంటే జ్ఞాని యొక్క అనుభవం అఖండంగా ఉంటుంది లోకంలో జనుల యొక్క అనుభవం ఖండిత రూపంగానే ఉంటుంది సర్వత్రా నేను నా చేత తెలియబడేది నాకంటే ఘిన్నమైనది అని ఖండిత రూపంగానే ఉంటుంది రెండింటికి సమానమైన సత్త ఇస్తాడు అంటే నేను చూసే నేను ఉన్నాను నా చేత చూడబడే ఘటము ఉన్నది ఈ ఉన్నాను ఎంతటి ఉనికియో ఆ ఉన్నది కూడా అంతే ఉనికి అనే ఆ విధంగా స్వీకరిస్తారు సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ ఒకే లెవెల్కి చెందిన రియాలిటీగా స్వీకరిస్తారు అటువంటి పరిస్థితిని ద్వయం అంటారు అప్పుడే ద్వయం కదా చూసేవాడు సత్యము చూడబడేది మిథ అంటే ద్వయం కాదు అప్పుడు వన్ ప్లస్ వన్ ఈజ్ అవుతుంది బికాజ్ మిథని కౌంట్ చేయరు ఇప్పుడు మనిషి ప్లస్ నీడ ఎన్ని ఉన్నాయి అక్కడ రెండు ఉన్నాయని చెప్పకూడదు ఒకటే ఉన్నది ఎందుకంటే నేడని ఒక వస్తువుగా మీరు కౌంట్ చేయలేరు అదే మనిషి పక్కనే స్తంభము కలదు ఇప్పుడు ఎన్నున్నాయంటే రెండు అని చెప్పాల్సి కాబట్టి ద్వయం సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ బోత టేక్ అన్ యాజ్ ఈక్వల్లీ రియల్ అది ద్వయం ఇప్పుడు ఈ ద్వయం ఎక్కడి నుంచి వచ్చింది చూడండి మీరు అప్షన్ తీసుకోవాలి ఎప్పుడైనా సరే జ్ఞేయము తెలియబడేది జ్ఞానముతో బాటే ఉంటుంది జ్ఞానం లేకుండా జ్ఞేయం ఉండదు ఘటము ఉన్నది అని మీరు అంటున్నారంటే ఆ ఘటము యొక్క ఉనికి ఎప్పుడు సిద్ధిస్తుంది ఘట జ్ఞానంతో పాటే సిద్ధిస్తుంది ఘట జ్ఞానము లేకుండా ఘటము యొక్క ఉనికి సిద్ధించలేదు